విధంగా ఉపాసన చేతనం ఇంత ఉన్నత స్థానానికి వచ్చేవు కదా నువ్వు అది నాకు చెప్పు ప్రబ్రూహితం నాకు చెప్పు ఎందుకు చెప్పాలి నీకెందుకు చెప్పాలంటే నాకు అదే కావాలి శ్రద్ధధానాయ మహ్యం నేను శ్రద్ధ కలవాడను నేను మొదటి ప్రశ్న అది నాకు చెప్పు అని అడిగాడు ఇక అగ్ని విషయ ప్రశ్న అది మొదటి ప్రశ్న అగ్నికి సంబంధించిన ప్రశ్న ఇంకా రెండవ ప్రశ్న ఏయం ప్రేతే విచికిత్సానుష్యే అస్తికే నాయమస్ చైకేద్విద్యానుషిష్ట స్వయాహం వరాణ వరస్తృతీయ రెండవ ప్రశ్న ఈ ప్రశ్న ఏమిటంటే లోకంలో రెండు వాదములు గలవు మీకు తెలుసో తెలీదో మీరు గమనించరో లేదో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో ఆయన అమూల్య కూడా అమర్త్య కూడా చాలా బాగా నిరూపించాడు పాయింట్ ఏంటంటే మన సమాజంలో మన భారతీయ ఇతిహాసంలో ఈశ్వరుణ్ణి ఆరాధించుట అనే ఆస్తిక దర్శనము ఈశ్వరుని యొక్క ఉనికిని గుర్తించి ఆరాధించటం ఉపాసించటం ఆ ప్రవాహము ఆ విజ్ఞానం యొక్క ప్రవాహము ఎంత గాఢముగా ఉన్నదో దాని పక్కనే నాస్తిక భావముల యొక్క ప్రవాహం కూడా అలాగే ఉన్నది మన వాళ్ళంటారు ఈ మధ్యని జన్లు పాడైపోయారండి నాస్తికులైపోయారండి అంటూ ఉంటారు అది ఈ మధ్యని పాడైపోలేదు ఎప్పుడూ ఉన్నారు లైక్ మీరు మహాభారతానికి వెళ్ళండి అక్కడ నాస్తికులు ఉంటారు చక్కగా మహాభారతంలో నాస్తికుల యొక్క వాదాలన్నీ ఉన్నాయి ఇంకా అంతకంటే ముందు రామాయణానికి వెళ్ళండి అక్కడ అయోధ్యాకాండలో జాబాలి అనే నాస్తికుని యొక్క వాదము విస్తారంగా ఉన్నాడు భాగవతంలో ఉంది నాస్తిక వాదం ఇంకా వైదిక సాహిత్యంలోకి వెళ్తే ఛాండోద్యోపనిషత్తులో నాస్తిక వాదాన్ని ప్రస్తావించి నిరాకరించారు ఇక మీరు హిస్టారిక్గా చూసుకుంటే లోకాయతులని బుద్ధుడు రాకముందు లోకాయతులు ఉండేవారు చార్వాకులు లోకాయతులు అంటే ఈ లోకంలో మనకి ఎంతవరకు తెలుస్తుందో అదే సత్యం తప్ప ఇంకెంతకంటే పైన ఏమీ లేదని అటువంటి భావాలతోటి నాస్తికులు ఉండేవారు బుద్ధుడికి పూర్వం బుద్ధుడి తర్వాత నాస్తికులు వచ్చారంటే ఏదో ఒక అభిప్రాయం అంత కరెక్ట్ కాదు మొత్తం అంతట రేషనలిస్ట్ ట్రెడిషన్ అంట ఈ ట్రెడిషను ఇదేదో మీకు విజయవాడలో యాభై ఏళ్ల క్రితం గోరగా స్టార్ట్ చేశారంటే మీరు అనుకోతుంది ఇది ఇది ఎంత ప్రాచీనం అంటే మన వేదాలు పురాణాలు మన ఇతిహాసాలు ఉపనిషత్తులు ఎంత ప్రాచీనమో ఈ నాస్తికవాదం కూడా అంత ప్రాచీనం ఇది కఠోపనిషత్తులో ఉంది నాస్తికవాదం దాని ప్రశ్న అడిగండి నాస్తికవాదం అంటే ఏమిటో తెలుసునండి దేహం అనేది ఏది మీకు ఉందో అదే పరమార్థము ఇంకంతకంటే వేరే ఏమీ లేదు దేహమే పరమాత్మ అయినప్పుడు చచ్చిపోయాడు మనిషి శవం అక్కడ పడుంది ఇప్పుడు ఈ చచ్చిపోవటం అనగానేమి అంటే దేహంలో దేహము కంటే విలక్షణమైన మరో తత్వము ఉండి అది విడిపోయి ఈ దేహం ఇలా పడిపోయిందా అప్పుడు ఏమవుతుంది దేహము కంటే విలక్షణమైన తత్వము దానికి జీవుడని పేరు పెడతాం ఏదో పేరు పెట్టాం జీవ ప్రాణభారనే ఆ తత్వం ఉన్నప్పుడు ఈ దేహము ప్రాణశక్తిని కలిగి ఉంది అది పోగానే ప్రాణశక్తి పోయింది అందుకోసం జీవుడని పేరు పెట్టాడు జీవుడంటే పునర్జన్మ పూర్వజన్మ అవన్నీ కాదు అధిపతాడు ఆ శరీరము ఇంద్రియములన్నీ పనిచేయటం కారణమేమి ఈ జీవులు ఉండడము పోగానే అది పనిచేయడం మానేసింది అన్నది ఆస్తిక సిద్ధాంతం అంటే దేహము కంటే విలక్షణంగా ఇంకొక తత్వము దేహాన్ని ఉజ్జీవింపజేసేది ఏది పోతే దేహం పడిపోతుందో అటువంటిది కాలేదు నాస్తికులంటే ఏమిటో తెలుస్తుందండి అలాంటిది ఇంకా వేరే ఏమీ లేదు ఎందుకంటే మతం అక్కడి నుంచి పుడుతుంది ఇప్పుడు దేహము వేరే ఇంకొకటి ఉంది దానికి జీవుడహాని పేరు ఈ దేహం పడిపోయినా అది అలాగే ఉంటుంది అనేప్పటికీ అయితే మరి దాని మాట ఏమిటి అనే దాని నుంచి మతం పుడుతుంది అది ఎక్కడికి వెళ్తుంది దానికి మళ్ళీ సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా దానికి సుఖం రావాలంటే ఏం చేయాలి అది దేహంలో ఉండగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అంటూ ఈ విధంగా మీకు మతం పుట్టుకొస్తుంది దాని నుంచి మీరు కనుక దేహము భిన్నంగా జీవుడు అనే తత్వం వేరే ఏం లేదు అదేం కనపడలో చూపించి ఉంటే ప్రత్యక్షమే ప్రమాణం చూపించు ఉంటే చూపించు ఇప్పుడు ఈ భూతాలు ప్రేతాలు తిషాచాలు వైద్యం చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీసా తెచ్చుకొస్తారు సీసాను బెరడా తెచ్చుకొస్తాడు తెచ్చుకొచ్చి దాంట్లో కొంత పొగ ఎక్కిస్తాడు మంట పెడతాడు వాడే పెడతాడు మంట అక్కడి నుంచి పొగ వస్తుంది ఆ పొగదాంట్లో పెడతాడు పెట్టి బెరడా పెడతాడు పెట్టి దీన్ని కన్యాశ్లోకంలో చూపించారు దాన్ని వాడు ఆ సీసాని పైకి పెట్టేప్పుడు ఇలా పెడతాడు ఎక్కేప్పుడు ఇలా ఎత్తుతాడు అంటే ఏమిటా వాడు ఆ ప్రయత్నం అంత బలం ఉందంటే ఉంది చూస్తావంటాడు వీడి చూడంటాడు విడికి బలం నువ్వు మాట వల్సిన వాడు చూస్తాడు వేరే ఆ చూస్తానంటే ఇవ్వడు వాడే నేను నీ నువ్వు మళ్ళీ పైకి వస్తుందని ఏదో చెప్పి తప్పించుకుంటాడు అసలు మీరు అండవు నాకు నువ్వే పట్టుకోహా సరే అని వాడు సజ్జలో పెట్టుకుంటాడు అంటే ఏదో ఉందన్నమాట దేహము కంటే భిన్నంగా ఇంకోటి ఏదో ఉందన్నమాట అక్కడ మొదలవుతుంది ద క్రూడ్ మతం అక్కడ మొదలవుతుంది దాన్ని ఇంకొంచెం సోఫిస్టిగేషన్ చేస్తే ఇంకా సోఫిస్టిగేటెడ్గా ఉంటుంది వీడు ఇలా ఎత్తి సంచలన అది వెరీ క్రూడ్ యాస్పెక్ట్ ఆఫ్ దట్ ఓకే ఉందా లేదా దేహం కంటే భిన్నంగా ఉందా లేదా లేదన్న వాళ్ళు ఎవరంటే లేదన్నా మరి తేడా ఏం చూపించబోయా తేడా చూపించు ఈ దేహంలో ఇంతకుముందు ఈ దేహం కదులుతో ఉండేది ఇప్పుడు కదలకుండా చచ్చి పడి ఉంది దానికి దీనికి తేడా ఉండాలి కదా ఆ తేడా ఉండాలంటే ఇంకో తత్వాన్ని పట్టుకొచ్చి అది ఉంటే కదులుతోంది అది లేకపోతే పడిపోయింది అని చెప్పడం కోసం ఉండాలి కదా మరి అంటే వాళ్ళు లేదు అనే ఒక ఫిక్సేటెడ్ ఐడియాతోటి ఉండి ఆ ఐడియాని నిలబెట్టడం కోసం ఎవ్యేవేమో వ్యాఖ్యానాలు చేశారు అన్ని తప్పు వ్యాఖ్యానాలు ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు వాళ్ళు ఏమన్నారంటే ఆ దేహంలో ఉండేటువంటి పంచభూతముల కలయిక ఏది కలదో ఆ కలయికే ఒక రకంగా ఉన్నప్పుడు ఆ దేహం ఉంటుంది ఆ కలయికే ఇంకో రకంగా దేహం పడిపోతుంది ఇప్పుడు పాలు పెరుగు అయిందనుకోండి ఒక రకంగా చేస్తే పాలు పెరిగవుతుంది ఇంకో రకంగా చేస్తే పాలు విరిగిపోతాయి అవే పాలు పాలు పెరిగడంలోనూ పాలు విరిగిపోవడంలోనూ వస్తు స్థితిలో మార్పు లేని లేదు అని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎగ్జాంపుల్ తప్పు తప్పు ఎగ్జాంపుల్ పాలు పెరిగవ్వాలంటే అవుట్సైడ్ నుంచి బ్యాక్టీరియల్ సపోర్ట్ కావాలి కల్చర్ వేయాల్సి ఉంటుంది అప్పుడే అది పాలు విరిగిపోయిందంటే అవుట్ సైడ్ నుంచి సమ్ ఎలక్ట్రోలైట్ ఏదో కంటామినేషన్ వచ్చినప్పుడే విరిగిపోతుంది సో కాబట్టి ఇన్ ఇట్ సెల్ఫ్ తనంత తానుగా ఇతరం యొక్క అపేక్ష లేకుండా పాలు పెరుగోవద్దు పాలు విరిగిపోదు పోవు కాబట్టి వాడు ఎగ్జాంపుల్ తప్పు బట్ ఆ రకమైన ఎగ్జాంపుల్ చూపించి వాళ్ళు ఏమన్నారంటే జీవుడు అనేవాడు ఎవడు లేడు అని ఒక సిద్ధాంతాన్ని పెట్టారు ఈ సిద్ధాంతం సమాజంలో ఉంది గట్టిగా ఉంది అది నచికేతస్థుడికి తెలుసు అంత గట్టిగా ఉంది ఆ సిద్ధాంతం ఎంత గట్టిగా ఉందంటే మంచి బుద్ధిమంతుడైన బ్రహ్మచారి కూడా దాని సంగతి తెలుసు అంతా బలంగా సమాజంలో ఉంది అది మీద ప్రశ్న వేసుకున్నాడు ఏమని యా ఇయం ప్రేతే మనుష్యే మనిషి మరణించగా ఈ తత్వం అనేది ఒకటి ఈ చైతన్యతత్వం అనేది ఒకటి వేరే జీవతత్వం అనేది ఒకటి ఉంది అస్థితి చేకే అని కొంతమంది చెప్తున్నారు నాయమస్థితి చేయికే ఆమె జీవులేడు ఎవడు లేడు ఇదంతా మీ కల్పన ఈ జీవుడున్నాడని వీడెక్కడికో పోతాడని అని వీడికి ఆఫ్టర్ లైఫ్ అవసరం నువ్వు కల్పిస్తావు దానికోసం ఈ కర్మలన్నీ అంటావు ఇదంతా కూడా నీ ఊహ తప్ప లేదు అని పంట ఇది జీవ విద్య ఏతద్విద్యా అనుశిష్టవయాహం సో నీవు నాకు ఏతద్విద్యా అంటే నువ్వు ఇంతవరకు నాకు ఈ అగ్ని విద్యను చక్కగా బోధించి ఉన్నావు బానే ఉంది ఇప్పుడు నాకు నీవు ఈ ఆత్మవిద్యను బోధించవలసినది అని ప్రశ్న ఓకే ఏతద్విద్యానశిష్ట్రయాహం అంటే నీ చేత నేను ఈ ఉపాసనను బోధింపబడి ఉన్నాను ఉపదేశించి ఉన్నావు అర్థం దానికి అంటే అగ్ని ఉపాసనను ఉపదేశించినావు ఇప్పుడు నాకు ఈ ప్రశ్నకి నీవు సమాధానం చెప్పవలసినది అని ప్రశ్న ఇది ఆ ఏతద్ద్యా శిష్ట స్వయాహం అర్థం అవసరమైతే ఒకసారి కఠోపనిషత్తు పుస్తకం తీసి భాష్యం చూడొచ్చు ఇది ప్రశ్న ఓకే ఇది మూడవ ప్రశ్న ఈ మూడవ వరం ప్రశ్న కాదు మూడవ వరము ఇప్పటికి ఎన్ని వరాలు వచ్చాయి మొదటి వరం ఏమిటో తెలుసునండి పితృ సౌమనస్యము అంటే మన ఆయన గారి మనస్సుకి కష్టం కలగకుండా ఉండాలి రెండవ వరము అగ్ని విద్య అగ్ని అంటే ఈశ్వరుడు విద్య అంటే ఉపాసన అది ఉపాసనది నాటికేత ఉపాసన అని పేరు మూడవది తత్వ విషయము జీవతత్వ విషయకమైన ప్రశ్న ఇది అందుగురించి తృతీయ అని వచ్చింది అలాగే వర తృతీయ మూడవదా వచ్చింది ఇక్కడ చదివిన మనం రెండే చూసాం మరి మూడోది ఎలా అయిందంటే పితృ సౌమనస్యాన్ని మనం వరంగా తీసుకున్నాడు ఆయన అది మొదటిది జీవ విషయ ప్రశ్న కాబట్టి రెండో ప్రశ్న దేనికి సంబంధించినది జీవుడికి సంబంధించిన ప్రశ్న మొదటి మీకు మొదటి ప్రశ్న అగ్ని విద్యకు సంబంధించిన ప్రశ్న ఇంకా మూడవది ఇంకో ప్రశ్న అడిగాడు ఆయన మూడు వరాలు ఇచ్చాడు వరాలు అలా రండి ఎందుకంటే ఒక వరం పితృ సౌమనస్యానికి మనం లెక్క వేసేయాలి ఇంకా రెండు వరాలు మిగిలే రెండు వరాల్లో ఒక వరం అగ్ని విద్యకు లెక్క వేసేయాలి ఇంకొక్క వరం మిగిలింది ఒక్క వరం మీద రెండు ప్రశ్నలు ఉండదు ఒక్క వరం మీద ఒక్క ప్రశ్నే ఉంటుంది మరి ఇది రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలు కావు అవి ఒకే ప్రశ్న సో అలా కాదా జీవుడికి సంబంధించిన ప్రశ్నది అది వేరు ఇది పరమాత్మకి సంబంధించిన ప్రశ్న ఇది వేరు అని పూర్వపక్షం నాలుగైతున్నాయని ఒకటే అక్కడ జీవశబ్దానికి అర్థం ప్రాణధారణము చేసిన తత్వము అని అర్థం అది పరిచ్ఛిన్నం అని ఎవడు చెప్పాడు నీకు ప్రాణధారణ చేసింది అది పోయింది అదే పరమాత్మ ఇప్పుడు ఎన్నయ్యాయి ఒకటే ఈ ద్వైతులు ఏం చేస్తారంటే దాన్ని రెండు ముక్కలు చేస్తారు అసలు ద్వైతులు ఉపనిషత్తు జోలికి రాకూడదు ఇప్పుడు పురాణాలను పెట్టుకోవాలి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు పూర్వకాలం వచ్చేవాళ్ళు కాదు ఈ పదకొండవ శతాబ్దానికి పూర్వం వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు ఎందుకో తెలిసిన మాకు ఉపనిషత్తులు అది మా సిద్ధాంతానికి విరుద్ధం ఉంది మేము ఒప్పుకోం వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు కొంచెం ఆనెస్టీ మెయింటైన్ చేసేవారు ఆ వైష్యుడు యాక్స వీషుడు అప్రిషియేట్ ఈ కల్తీ మీకు పదకొండవ శతాబ్దం నుంచి వీళ్ళు చూశారు ఎరే ఉపనిషత్తుల పేరుతోటి వీళ్ళు మహా అల్లం చేస్తున్నారు ఎవరు చూద్దాం రా ఉపనిషత్తులు అని అరే ఉపనిషత్తులు కూడా మన్నే సపోర్ట్ చేస్తున్నాయి లెటస్ డూ దాట్ అన్ దీ సో నాలుగు ప్రశ్నలు కావాల్సి వచ్చాయి ఎందుకని జీవప్రశ్న ఈశ్వర ప్రశ్న రెండు ప్రశ్నలు వేరు వేరు ఇక్కడ జీవ ప్రశ్న ప్రశ్న ఇన్ని లేవు ఉన్నది పాయింట్ ఇంతవరకు బాడీ యాక్టివ్గా ఉంది ఇప్పుడు పడిపోయింది దర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ అది యాక్టివేట్ చేసిన ప్రిన్సిపల్ ఉంది దాని మాట ఏంటి జీవ అంటే అర్థం అది జీవ ప్రాణధారణ అంటే ఈ దేహానికి ప్రాణశక్తిని ఇచ్చిన తత్వం దాని గురించి చెప్పమన్నాడు ఆ తత్వం ఉందా లేదా ఆ తత్వం ఉందా లేదా అంటే దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నించినట్టే కాబట్టి మీకు తెలుసో తెలియదో Upanishad-Allah, it is not so much about God as it is about Godliness. Now, you know, it is so much about God. That's why you are so much God. That's why God is one of us, one of us, తిరుపతిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు నిద్రలేకి టైము కాబట్టి సుప్రభాతం చదువు ఇప్పుడు స్నానం టైము కాబట్టి అభిషేకం చేయి ఇప్పుడు నైవేద్యం పెట్టు ఇప్పుడు నిద్రపోయే టైము కాబట్టి ఉయ్యాల ఊపు ఇప్పుడు పడుక్కునే టైము కాబట్టి తలుపులు వెయ్యి ఇది ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ ఆల్మోస్ట్ నథింగ్ అబౌట్ గాడ్లీనెస్ ఇన్ యూ కదా ఉపనిషత్తు దగ్గరికి రండి ఇట్ ఈజ్ అబౌట్ గాడ్లీనెస్ ఇన్ యూ ఇట్ ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ ఎ గాడ్ అబౌ ఆర్ అవే ద్వైతానికే అద్వైతానికే ఉండే తేడా చెప్తున్నా మేము ఇప్పుడు మీరు చాలా శాస్త్రాలు మీరు చదివారు చాలా ఉపనిషత్తులు చదివారు ఇప్పుడు కొత్తగా ఇంకో టెక్స్ట్ యాడ్ చేయటం కాదు పాయింట్ ఈ టెక్స్ట్లన్నిటినీ బాగా డైజెస్ట్ చేసుకుని ఆకలింపు చేసుకున్న తర్వాత వచ్చేటువంటి విషం ఈజ్ ఇంపార్టెంట్ అందుకోసం మీకు చెప్తున్నా ఇట్ ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ దా ఇప్పుడు భగవద్గీత తీశారనుకోండి భక్తి యోగమే తీయండి భక్తి యోగంలో దాడి గురించి చెప్పి మాటలు పెద్ద ఎక్కువ ఉండలే ఉండవు ఏదో కూటస్థం అచలం ధ్రువం అంటే ఇవ్వాలి మాటలు చెప్పాడు ఎక్కడా ఒక ఆకారం గురించి కానీ ఏమీ చెప్పలే మీరు కూటస్థం అచలం ధ్రువం అంటే ఇలాంటి ఒక తత్వాన్ని చెప్పాడు మిగిలినంతా కూడా నీ గురించే How do you get into godliness? Chudaya shreyohi jnānam abhyāsāt I Anu mean, madal betti Nilon na jnānamu nilon na abhyāsamu kante goppadi Nu vidhijelaya pute ponadhena cheyi Adhijelaya pute khanīyasaṁ karma-phalaksyādhamayana cheśpo Ani adveshtā sarva-bhūta-nāma Ani lā madal betti It is so much about godliness in you It is not about God somewhere else అద్వైతానికి ద్వైతానికి ఎంత తేడాయో చూశారా మీరు ఉపనిషత్తులు ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్ సమ్వేర్ పేరేస్ ఈ ద్వైత మతాలు దే ఆర్ ఆల్ అబౌట్ గాడ్ సమ్వేర్ కాబట్టి చాలా మౌలికమైన డిఫరెన్స్ ఇక్కడ రెండు ప్రశ్నలు కావు రెండు ప్రశ్నలు అంటే ఏమిటి ఇక్కడ నువ్వు ఉన్నావు అక్కడ దేవుడు ఉన్నాడు ఈ నువ్వేమిటి అదేమిడేమిటి రెండు ప్రశ్నలు అవుతాయి ఇక్కడ రెండు ప్రశ్నలు కాదు ఇది ఒకటే ప్రశ్న కాబట్టి ఈ బంధులో ఉన్న పవర్ ఏమిటి అక్కడ శ్రీశైలంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్లో ఉన్న పవర్ ఏమిటి అని అడిగితే అది రెండు ప్రశ్నలు అవుతాయో ఒక ప్రశ్న అవుతుంది ఒకటే ప్రశ్న అలా అర్థం చేసుకోండి అదే ఇది దేవ విషయ ప్రశ్న ఈ ఆస్పెక్ట్ ని తర్వాత శంకరులు సెటిల్ చేయబోతున్నారు నేను కొంచెం ఆంటిసిపేట్ చేసి చెప్పాను అన్యత్రర్మాదన్యర్మాత్ అన్యత్రస్మాత్ అూతా పశ్యసి తద్వద ఇక పరమాత్మ విషయ చూడండి మన జీవితము ఈ గుణాల మధ్య తగులుకుని ఉన్నది తత్వము గుణాతీతము అని చెప్పినట్టుగానే మన బతుకంతా కూడా ఈ ద్వంద్వాల మధ్యనే ఇరుక్కుపోయి ఉన్నది ఇగో ఇది ధర్మము ఈ కర్మను మేము చేసుకున్నాము ఇంతవరకు ఈ కర్మను ఇంకా చేయలేదు ఇది వైదికులు అన్యత్రాస్మాత్ కృతాకృత ఇది వైదికలు ఎలా ఉంటారు వైదికలు ఎలా ఉంటారంటే అగ్ని ఆధానం చేశాను కానీ అగ్ని సోమయాగం చేయలేదు పండితులు కలుసుకున్నప్పుడు అలా ఏమయా ఇంకపాటికి సోమయాగం చేయి ఏమిటి వైద్య ఇస్తున్నావు అలాగా మీనం మేషం లెక్క చేయి సోమయాగం సంకల్పం చేయి అని సరే ఇంక నేను కూడా అంటే నాకు ఇంట్లో కలిసి రావట్లేదండి వీళ్ళు కలిసి లేకపోతే నా భార్యకు ఆరోగ్యంగా లేదు లేకపోతే నాకు ఆరోగ్యంగా లేదు డబ్బు కొంచెం తక్కువైంది ఇలాంటివేవో సాకులు చెప్తూ ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు ఉండేవేరా ఏదో ఐదు రోజులు కాలను మనం కొంచెం ఊపిలు పెడితే అయిపోతుంది మొదలుపెట్టి మొదలు పెడితే ఆ డబ్బులు అవే వస్తాయి ఆరోగ్యమో అదే వస్తుంది ఫుల్ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నువ్వు సంకల్పం చేయి అని ప్రోత్సాహం చేస్తారు సరే ఇంకా ఈ వసంత ఋతువులో నేను చేసేస్తాను అని వాళ్ళు సంకల్పించుకుని ఆ సోమయాగం చేస్తాను సో ఆ రకంగా ఇది చేశాను ఇది చేయలేకపోయాను ఈ సోమయాగం రెండేళ్ళు అయిపోయి పాత పడిపోతుంది ఏమో చైనానికి సంకల్పం చేయబోయని మళ్ళీ నెక్స్ట్ అలా పోతూ ఉంటుంది ఇది కృతము ఇది అకృతము ఇది వైదికుని యొక్క జీవితము కృతాకృతముల మధ్యన ఊహిసలాడుతూ ఉంటుంది ఆధునిక కాలంలో తీర్థయాత్రలు ఏమన్నా దక్షిణ దేశం తీర్థయాత్రలు చేశాను తప్ప ఉత్తర దేశానికి వెళ్ళలేదండి చార్ధాన్ వెళ్ళలేదండి దక్షిణ దేశం ఉత్తర దేశం రెండో అయిపోతే సాక్షి జగన్నాథుని చూడలేదండి సాక్షి నాయన సాక్షి ఏదో ఉందిగా సాక్షి గోపాలను చూడలేదండి జగన్నాథుని చూడలేదండి జగన్నాథుని చూడకపోతే అసలు ఏమీ చూసినట్టే కాదు అక్కడ ఒక కుండలో అన్నం పెడితే ఇరవై కుండలో కూడా ఉడుకుతుంది అదే అదేవితే దాని ఫిజిక్స్ ఏదో ఏడవాళ్ళు కానీ దాన్ని గురించి ఏదో మహిమను కదా ఇప్పుడు ఆ నేను నా దగ్గర ఒక కుక్కర్ ఉంది అప్పుడప్పుడు ఎప్పుడేమైనా ఉపయోగిస్తూ ఉన్నాను ఆ కుక్కర్ ఏంటంటే దానికి రెండు లెవెల్స్ ఉంటాయి అడుగు లెవెల్లో ఉడికే పై లెవెల్లో కూడా ఉడికిపోతుంది ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ అడుగుది డెబ్బై డిగ్రీలకు వచ్చేది అనుకోండి పైది ఎంతవరకు ఉంటుంది యాభైకి వచ్చి ఉంటుంది ఆ డిఫరెన్స్ ఎంతసేపు మెయింటైన్ అవుతుంది అనగా టూ త్రీ మినిట్స్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది అడుగుది తొంభైకి వెళ్ళేప్పటికి పైది రెండు నిమిషాలు ఆలస్యంగా డెబ్బై ఎనభై తొంభైకి వచ్చేస్తుంది అడుగుది శాచ్యురేషన్ పాయింట్ హండ్రెడ్కి వెళ్ళిపోయిందనుకోండి పైది విత్ ఇన్ టూ మినిట్స్ ద ట్రాన్స్ఫర్ హీచ్ చేసేస్తుంది దాని మీద అరగంట కూర్చోబెట్టేప్పుడు ఇక ఫైదాలకి తేడా ఏ ఉండదు ట్రాన్స్ఫర్ అయిపోతుంది బేసిక్ కామన్ సెన్స్ సైన్స్ ఇదేమీ లేకుండా జగన్నాథ క్షేత్రంలో ఓ అన్ని కుండల్లోనూ ఉడికేసినట్టే అక్కడ ఎంగిల్ తిన్నా పర్వాలేదు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంగిల్ ఇట్ ఈజ్ అబౌట్ హైజీనిక్ గా ఉందా లేదా చూసుకోవాలి ఎంగిల్ పాయింట్ కాదు లేకపోతే ఎంగిల్ తిన్నా పర్వాలేదు కానీ ఇంటికి రోగం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తెచ్చుకొని వస్తే మళ్ళీ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసాడా ఇవి ధర్మానికి చాలా హానిని చేస్తాయి జనుల్ని అంధవిశ్వాసంలోకి నెట్టి వేస్తాయి దానికి దేవుడికి సంబంధం లేదు ఏదో జగన్నాథని చూడలేదు నేను వీడికి అదొక వింగా ఈ అంతర్దృం పండగనాథను చూడలేదు ఇంకో వింగా ఇది కృత అంత ఇలా పోతా ఇలా ఉంటారు జనాలు వీటి మధ్యనే ఊగిసలాడుతూ ఉంటారు ఇంకా అన్యత్ర భూతాచ్య భవ్యాధ్య మన బతుకంతా కూడా ఒక పెండులంలాగా ఊగిసలాడుతూ మీ మనస్సును మీరు చూసుకోండి ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ ద ప్యాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ప్రజెంట్లో ఉండదు అది ఎందుకంటే ప్రజెంట్ అంటే మైండ్లెస్ థాట్లెస్ స్టేట్ ప్రాట్ ఉండదు ప్రజెంట్లో థాట్ ఉండదు థాట్లెస్ స్టేట్కే ప్రజెంట్ అండి అంటే ఆ పెండులం ఆగిపోతే ప్రజెంట్ పెండులం ఊగుతున్నంతసేపు నో ప్రజెంట్ యాజ్ అ్యాస్ట్ ఆ ఫ్యూచర్ భూతాచ్య భవ్యాచ్య ఈ ప్యాస్టివ్ ఫ్యూచర్ ప్యాస్టు అంతేనా బతుకుంటే ఇంతేనా నేను రిటైర్ అయిపోయాను నా వెనకాల ప్యాషన్ ఉంది ఏవో ఇమోషన్స్ ఉన్నాయి ఏవో ఫీలింగ్స్ ఉన్నాయి నేను చేసిన ఘనకార్యాలు ఏమో కొన్ని ఉన్నాయి ఇల్లు కట్టాను హైదరాబాద్లో ఇల్లు కట్టాను అదో పెద్ద ఘనకార్యం హైదరాబాద్లో ఇల్లు కట్టాను పూర్వం ఓ ప్లాట్ కొని ఇల్లు కట్టివారు ఇప్పుడు ఆ అయిపోయింది ఇప్పుడు ఒక ఫ్లాట్ కొడుకు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అదో ఘనకార్యం అమ్మాయి పెళ్లి చేశాను ఇదో ఘనకార్యం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటే ఏదో సానుకారం ఇవన్నీ చేశాను పిల్లల్ని పైకి తీసుకొచ్చాను రిటైర్ అయ్యాను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను కొద్ది గొప్ప రెండు వందల తులాల దాకా బంగారం కూడా కొని పెట్టాను ఇవన్నీ చేశాను తీర్థయాత్రలు ఏవో కొంత చేశాను ఇదంతా గతం నా భవిష్యత్ ఏమిటి ఈ బీపీ వచ్చింది ఇది ఎక్కడ తేలుతుందో ఇది భవిష్యత్తు ఈ పిల్లలు పైకి వచ్చారు వాడు అమెరికాలో ఉన్నాడు ఒకడు ఇండియాలో ఉన్నాడు ఎవడు చెప్పిన మాట్లాడారు పలకరించారు మాట్లాడరు చాలా నిరాదరణతో మాట్లాడతారు వీడు చాలా ఆదుర్దతో వెయిట్ చేస్తూ ఉంటాడు వాడితో మాట్లాడదాం వాడు వారం తర్వాత కనపడతాడు అరే నాన్న నీతో మాట్లాడాలి వెళ్ళాలని చూడండి ఇప్పుడు నాకు కాళ్ళు లేదు నేను అర్జెంటీనా క్లబ్కు వెళ్ళిపోతాత మాట్లాడతాను వెళ్ళిపోతాడు నిలబడకుండా ఈయన ఇంతటి పెద్ద అయినా నిరుత్సాహంతో వాడికి తెలియదు మనం పెద్ద మనిషిని మనం కష్టపెడుతున్నామని వాడు ఎరగడు ఎరుగుంటే పాపం అంత కష్టపెట్టడేమో కూడా వాడికి తోచదు ఎందుకంటే ఆ జనరేషన్ గ్యాప్ అనేది అలా ఉంటుంది వాడి సహజ ధోరణలో వాడు పోతూ ఉంటాడు వాడి సహజ ధోరణ అంతా కూడా ఈయనకి దుఃఖహేతం అవుతూ ఉంటుంది ఇదంతా కూడా ఈ సంసారం ఇలాగా భవిష్యత్తు గురించి బెంగెట్టుకుని వీళ్ళు సరిగ్గా సర్వీస్ చేస్తారో చేయరో ఈ చుట్టూ పెట్టుకున్న జనం పెద్ద ఇప్పుడు బ్రహ్మచారికి పెళ్లి చేసుకోమని సలహా ఏమని చెప్తారో తెలుసు నాకు పెళ్ళిద్దు అంటే ఏమంటారు అదే పెద్ద వయసు వచ్చాక తోడు ఉండాలిరా అని చెప్పేస్తారు వాడికి వెళ్ళవాడికి సరే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు ఇప్పుడు వీడికి పెద్ద వయసు వచ్చాక ఇప్పుడు తోడు ఎవరు ఉండాలి భార్య తోడు ఉండాలి పిల్లలు తోడు ఉండాలి ఉంటారా అలాంటి గ్యారంటీలు ఏమైనా ఉన్నాయా భార్య వీడికి తోడు ఉంటాడా లేకపోతే వీడు ఆవిడికి తోడు ఉండాలా ఆవిడే పెద్దవాళ్ళతోంది వీడితో పోతుగా ఎవడు ఎవరికి తోడు ఇదంతా కూడా మహామాయ భవిష్యత్తు గురించి నాకు అర్థమైనంతలో ఎవడైనా దేన్నో ఒకదాన్ని చూసి నీ భవిష్యత్తు నేను చెప్తానని అన్నాడంటే వాడు అయితే మూర్ఖుడు ఉండాలి లేకపోతే మొసగాడు ఉండాలి ఈ వినియవాడు మూర్ఖుడు అనే దాంట్లో సందేహం ఏమీ లేదు ఎందుకంటే భవిష్యత్ అనేది ఇట్ ఈజ్ సచ్ అన్ అన్ప్రెడిక్టబుల్ ఎంటిటీ ఇట్ ఈజ్ అండ్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఇన్ వర్షాలను ప్రిడిక్ట్ చేస్తారు వర్షాలను ప్రిడిక్ట్ చేస్తారు ఇది ఇప్పుడు మీకు రెండు రకాల ప్రొడిక్షన్స్ ఉంటాయి పంచాంగ శ్రవణంలో ఓ రకం ప్రొడిక్షన్ ఉంటుంది ఏదో వర్షాధిపతి ముప్పై రెండు ముప్పై నాలుగు కాబట్టి వర్షాలు బాగా పడబో అని రాస్తారు ఈ మిటీరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో ప్రొడిక్షన్ చేస్తారు వీళ్ళలో అట్లీస్ట్ మిటీరాలజీ వాళ్ళు ఆర్స్ట్ ఉంటారు వీడి పంచాంగం రాశి వాడు ఎప్పుడో వస్తున్న నాలుగు శ్లోకాలు కంటెక్షన్ చేసి దాన్ని ఇంటి తిప్పి అటు తిప్పి రాసింది లాస్ట్ ఇయర్ రాసింది కాకుండా మూడేళ్ల క్రితం రాసింది ఈ రాస్తారు కట్ట కట్ అండ్ పేస్ట్ అంటారు ఆధునిక పరిభాషలో కట్ అండ్ పేస్ట్ నాలుగేళ్ళ మీటర్ రాసింది ఏదో ఉంటుంది అది కట్ చేసి ఇక్కడ పెడతాడు అలాగే అదే అదే దాన్నే తిప్పుతూ ఉంటాడు అదే టిప్పుతూ ఉంటాడు కూర పులుసు ఉన్నాయి నువ్వు కూర తినేసావా తినేసావా పులుసేసుకు తిన్నావా ఇది తినేశాను నాకు ఇంకా అక్కడ మళ్ళీ కూర ఈ పంచాంగం వాళ్ళు ఇలా ఉంటారు ఇంత అసలు అప్డేట్ చేసుకోవాలనేటువంటి జ్ఞానం లేకుండా అప్డేట్ చేసుకోద్దండి అప్డేట్ అనేది ఒకటి ఉంటుందిగా ఉండదా అలాగే అప్డేట్ అనేది ఉండద్దు ఆత్మవిద్యకి తప్ప సర్వమునకు అప్డేటింగ్ అనేది ఒకటి ఉంటుంది అది ఎందుకంటే అది ఉంటుంది కదులుతూ ఉంటుంది మీరు అప్డేట్ చేసుకోవద్దు కాబట్టి వర్షాకాలానికి ఏం ప్రొడిక్షన్ ఇది వాట్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఇటీస్ కేరళకి ముప్పై తారీఖున వస్తుంది వాట్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ ఇటీ అది మీ గత కాలం యొక్క అనుభవాన్ని మీరు దౌరవిస్తున్నారు తప్ప మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారు మీరేం ప్రిడిక్ట్ చేయట్లేదు అంటే అది నాకు ముప్పై తారీఖు రావడం మీరు వేలమొహం వేయాల్సి ఉంటుంది ఈ ఏడాది ఏవో అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫరిక్ ఫార్మేషన్స్ మీద వేసే ఇంట్లో వస్తూ ఉంటాయి ఎండలు అంత బాగా ఎప్పుడైతే కాసేయో వర్షాలు బాగా పడాల్సి ఉంటుంది అది ప్రకృతి ధర్మాల కాబట్టి భవిష్యత్తు గురించి బెంగ అనేది తప్ప భవిష్యత్తు గురించి ప్రొడిక్షన్ అనేది ఏమీ ఉండదు భవిష్యత్తు గురించి బెంగు ఉంటుంది బెంగంటే ఒక రకమైన అన్సర్టెంటీ జనులు అన్సర్టెంటీని దుఃఖంగా మార్చుకుంటారు జ్ఞానులు అన్సర్ కంటేనే ఎంజాయ్ చేస్తారు జ్ఞానికి అంత ఎంజాయ్మెంటే వాడికి మధ్యాహ్న భోజనం ఎక్కడో ఇంకా ఫిక్స్ అయి ఉండదు ఎక్కడ మనకి మధ్యాహ్న భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఫిక్స్ అయ్యి ఉండదు హ్యాపీగా ఉంటాడు మధ్యాహ్న భోజనం ఆల్రెడీ ఫిక్స్ అయిన వాడు బెండ పెట్టుకుని ఉంటాడు నా భోజనం ఎక్కడ ఉంటుందో ఆల్రెడీ వండుకుని అన్ని మూత్ర పెట్టుకుని వచ్చాడు వెళ్ళి భోజన చేయడమైన తర్వాత వారికి బెండ నాకు భోజనం దొరుకుతుందో దొరకడం వీడి మధ్యాహ్న పోలితే ఎక్కడ దొరుకుతుందో వాడికి ఇంకా ఐడియా లేదు హ్యాపీ అన్సర్టినిటీని ఎంజాయ్ చేస్తారు మహాత్ములు అన్సర్టినిటీని ఇన్సెక్యూరిటీగా మార్చుకోవడం వాళ్ళు వేరే అజ్ఞాన సంసారంలో అన్సర్టినిటీ బికమ్స్ ఇన్సెక్యూరిటీ దే వాంట్ టు బి సర్టన్ అండ్ మా పిల్లాడు ఇంటర్మీడియట్ లో వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుందంటారా అని అడుగుతాడు ఏం చేస్తున్నారంటే ఈ మొన్ననే నెల రోజులైంది వీళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యింది ఎప్పటికీ ఫస్ట్ క్లాస్ ఇంకా రెండేళ్ళు ఉంది ఆ ఫస్ట్ క్లాస్ సంగతి ఇప్పటి నుంచి ఏంటి కానీ కంటే అదేదో ముందే తెలిసిపోతే హాయిగా నేను ఉండగలుగుతాను లేకపోతే రెండేళ్ళు టెన్షన్ వీడికి సంసార్లు ఎలా ఉంటారు మహాత్ములు ఉంటారు ఇంటర్మీడియట్లో చేయగలడు కదా దేఖ్యాం కొన్ని వేల తర్వాత ఏదైతే ఏదో దాని గురించి అసలు ఇప్పుడు ఆలోచన ఏమిటి అన్నట్టుగా మహాత్ములు ఉంటారు కాబట్టి ఈ భూత భవిష్యత్తుల మధ్యన నలిగిపోతూ ఉంటారు ఈ సంవత్సరంలో ఇంతేనా జీవితం అంతే ఇంతేనా సత్యతత్వం ఇలాగే ఉంటుందా అయితే దీనికంటే అతీతంగా ఏదైనా ఉందా ఎత్త పశ్యసి నీకేమైనా తెలుసా నీకేమైనా తెలుసుంటే చెప్పు లేకపోతే నా దాని అయిపోతా అన్యత్ర భూతాచ భవ్యాచ్య ఎత్త పశ్యసి ఎత్ పశ్యసి తద్వదా ఎట్ జానాసి అని కూడా అండవు ఎట్ పశ్యసి పశ్యసి అన్నదానికి జానాసి అన్నదానికి చాలా తేడా ఉంది జానాసి అంటే చూచాయిగా తెలుసు నేను విని ఉన్నాను ఎక్కడో చదివాను విన్నాను చూచాయిగా తెలుసు పశ్యసి అంటే అనుభవంలో నా అనుభవంలో ఉన్న మాట నేను చెప్తున్నాను విను అని ఎక్కడ ఎ పశ్యతి స పశ్యతి వేదాంతంలో తెలుసుకోవటానికంటే అనుభవానికి ప్రధా ప్రాధాన్యత కూడా లేదా తత్వశాస్త్రంలో అనుభవం ఉంటూ ఉండదు తెలుసుకోవడమే అక్కడ గోల్ తర్వం కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఏదైనా కూడా గణితము మ్యాథమెటిక్స్ తెలుసుకోవడమే ముఖ్యం అక్కడ అరే అది వేదాంతంలో తెలుసుకోవడమే ముఖ్యం కాదు తెలుసుకోవడం ఇది ఓన్లీ వన్ స్టెప్ అల్టిమేట్ గా అనుభవపూర్వకంగా అనుభవానికి జ్ఞానం అదే యథార్థమైన జ్ఞానం అనుభవానికి రావాలి ఇది బుద్ధుడు బుద్ధుడు ఏమన్నాడు ఈ పశ్చేసియే కొట్టుకున్నాడు మిగతావన్నీ డ్రాప్ చేసేదాయ మిగతావన్నీ వద్దన్నాడు ఈ పశ్చేసి మన శంకర్ లో వీళ్ళేమన్నారంటే ఇవన్నీ ఈ స్టెప్స్ డైవన్నీ ఈ స్టెప్స్ అట్టే పెట్టుకునే ఆ పశ్చిష కూడా పెట్టుకోకొని వీళ్ళు మొత్తం మీద అల్టిమేట్ గా అందరూ ఒకే అభిప్రాయంలో ఉంటారు కృష్ణుడు శంకరుడు బుద్ధుడు ముగ్గురు ఒకే రకంగా మాట్లాడతారు మీరు చూసినట్లయితే ఏకరూపంగా ఉంటుంది కృష్ణుడు శంకరుడు బుద్ధుడు ఆ వరుస మేబీ ది అదర్ వే కృష్ణుడు బుద్ధుడు శంకరుడు కాబట్టి నీకు అనుభవపూర్వకంగా ఒక తత్వము కలదు ఈ తత్వంలో ఇది చేశాను ఇది చేయలేదు ఇది గతము ఇది భవిష్యత్తు ఇది పుణ్యము ఇది పాపము ఇది సుఖము ఇది దుఃఖము ఇది ధర్మము ఇది అధర్మము ఈ ద్వంద్వాలన్నీ ఉండవు వీటికి అతీతం అన్యత్ర అంటే అతీతం వీటికి నెత్తి మీద ఉంటుంది వీటిల్లో చిక్కుకుని ఉండదు అది నీవు ఎరుగుదు ఆ అనుభవపూర్వకంగా అది నాకు చెప్పు ఇది పరమాత్మ విషయ ఇది పరమాత్మకు సంబంధించిన ప్రశ్న అది ఈ ప్రశ్నలు చాలా చిత్రంగా ఉంటాయి మనం దేవుణ్ణి ఎలా చూసుకుంటాం సో ధర్మానికి ధర్మము చేత పొందదగిన వాడు అని మీరు ధర్మం చేయండి వైకుంఠానికి పోతారు వైకుంఠంలో మీకు దేవుణ్ణి దొరుకుతాడు ఎక్కువ ధర్మం చేస్తే ఎక్కువ బాగా దగ్గరగా దొరుకుతాడు మీకు మీకు చెప్పాడు కదా పోపు రాసిస్తాడని అలాగా అదే లేదా ఎక్కడ ఏమిటో తెలిసినా చూడ ధర్మము అధర్మము మనిషి ఒక వీక్నెస్ ఆఫ్ మైండ్ ఉండే అధర్మాన్ని చేస్తాడు మనస్సు స్ట్రాంగ్ గా ఉన్నవాడు ధర్మాన్ని చేస్తాడు అందూ ఉంటాయి మంచి చెడు ఉంటాయి ప్రతివాడి జీవితంలోనూ ధర్మము ఉంటుంది అధర్మము ఉంటుంది ప్రకృతి అంటే వేసవి కాలము ఉంటుంది చలికాలము ఉంటుంది కాలం యొక్క ప్రవాహంలో గతము ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది వీటికి అతీతమైనది ఏది అదే పరమాత్మ ఇక్కడ పరమాత్మ అంటే వీటన్నిటికీ అతీతమైనది పరమాత్మ దీనిని అని చెప్పవలసినది ఇది పరమాత్మ విషయ ఇది పరమాత్మకు సంబంధించిన ప్రశ్న మనం ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కనుక ఒక ఐదు నిమిషాలు ధ్యానాన్ని చేద్దాం ఈరోజు అక్కడ రాజపక్ష లో చెప్పిన ధ్యానము చాలా బాగుందని అనిపించింది నడుము నిటాలుగా పెట్టి కళ్లను కోమలనుగా మూసి కూర్చోగానే మనస్సు కూడా శాంతము ఏకాంతరము అవుతుంది సహజంగా అవుతుంది దానికే ధ్యానముగ్ర అని పేరు ధ్యానము అంటే అదేదో అతీంద్రియమైన మహిమాన్వితమైన గొప్ప స్థితి మనకు అందుబాటులో ఉండదు అనే దృష్టి సరికాదు ధ్యానము నా స్వరూపాన్ని నేను తెలుసుకుంటే ధ్యానం అంటే నా దేహాన్ని గురించి నేను తెలుసుకుంటే అది ధ్యానమే నా మనస్సును నేను తెలుసుకుంటే అది ధ్యానమే తెలుసుకోవడం వల్ల ఏం ఉపకారము నా దేహాన్ని గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు దేహముపై ఒక కమాండ్ ఒక నియంత్రణ తద్వారా ఒక స్వాతంత్ర్యం సరేడం వస్తుంది కాబట్టి ధ్యానం యొక్క ప్రయోజనము సరేడము అలాగే నా మనస్సుని నేను చదివితే పుస్తకాన్ని చదివినట్టుగా మనస్సును చదివినప్పుడు నా మనస్సు నాకు తెలుస్తుంది తద్వారా నా మనస్సుపై ఒక నిగ్రహము ఒక మ్యాండ్ వస్తుంది దాని వలన నాకు ఫ్రీడమ్ నేను అంతర్ముఖుడని బహిర్ముఖత్వాన్ని విడిచి అంటే ఎల్లప్పుడూ బయట మీద చూచి ప్రయత్నాన్ని మానేసి నాలో నేను చూసుక నన్ను నేను అరయ్యుత డిఏ చాలా సింపుల్ వెరీ సింపుల్ నా గురించి నేను తెలియట నాలో నేను ఇంగుట ఇదేమంత కష్టము ప్రపంచంలో సంసారంలో చక్కర్లు కొట్టే మనస్సును వెనుకొక తీసి నాలో నేను ఉంగుట ఇదే ధ్యానమైతే దీంట్లో కష్టం ఏముంది ఏమి లేదు ఇదే యోగమైతే ఎంతకంటే సరళమైనది ఏది లేదు నిజానికి సంసారంలో వ్యవహరించడం కంటే నాలో నేను ఉంగుట ఏ చాలా సరళమైన విషయం నాలో నేను నేను నేనుగా ఉ నాలో నేను ఉండుతలో ఒక శాంతి గలరు ప్రపంచ వ్యవహారంలో ఈ శాంతి లేదు నాలో నేను ఉండడంలోనే ఈ శాంతి కల ఈ శాంతిని నేను ఎందుకు వదులుకోవాలి నేను నాలో ఈ శాంతిని అభ్యసిస్తాను ఈ శాంతిని ఆవిష్కరించుకుంటాను నాతో నేను నాలో నేను శాంతిగా ఉన్నట్లయితే జీవితం అంతా శాంతిమయ్యం అవుతుంది అశాంతి సుఖం అశాంతి సత్యం shanti